ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటంటే ద్వయ ద్వయ అంటే ద్వైతం ఈ ద్వైతము ఇది మాలిన్యం ఇదే కాలుష్యం నేను వేరు నాకంటే భిన్నంగా అది వేరు ఇదే కాలుష్యం ఇప్పుడు చూడండి నేనున్నాను మీరున్నారు మనస్సు ఏం చేస్తుందంటే నేను నీవు అనే విభేదాలను అనేకం సృష్టిస్తుంది నేను బ్రాహ్మణుణ్ణి నువ్వు అబ్రాహ్మణుడవి ఒక విభేదం మనస్సు సృష్టిస్తుంది నేను ధనికుణ్ణి నువ్వేమో భేదవాడివి మరో విభేదం సృష్టిస్తుంది నేను హిందువుని నువ్వేమో మరో మతం వాడివి ఇంకో విభేదం సృష్టిస్తుంది నేను పురుషుణ్ణి నువ్వు స్త్రీవి అనే విభేదాన్ని సృష్టిస్తుంది లేకపోతే నేను గురువుని నువ్వు శిష్యుడు అనే విభేదాన్ని సృష్టిస్తుంది ఈ గురువు శిష్యుడు పాఠం చదువుకోవడం కోసం తాత్కాలికంగా పెట్టుకున్నటువంటి ఒక కన్వెన్షన్ అంతేగాని ఆత్మా సద్గురు ఈ పెర్మనెంట్ గురువు స్కీమ్ ఉంది చూసారా ఇది వెరీ మిస్లీడింగ్ దో పెర్మనెంట్ గురువు ఆత్మా సద్గురు అనివే ఈ గురు శిష్య అనే విభేదం కూడా మనస్సు కల్పించిన విభేదమే చూసి ఇవన్నీ విభేదాలని మనస్సు కల్పించింది మరి సత్యం ఏమిటి అంటే చూడండి మూలంలో వాటర్ యూ అది మూలంలో అదే నేను అంటే ఏ సత్తు సద్రూపంగా నేనున్నానో అదే సత్తు మీరు ఆ సద్రూపంగా ఉన్నప్పుడు అంటే మనస్సు ఎప్పుడైతే విలీనమైపోయిందో థాట్లెస్ స్టేట్కి ఎప్పుడైతే వెళ్ళిపోయారో అప్పుడు మనస్సు కల్పించేటువంటి విభాగాలు లేవు మనస్సు కల్పించే విభాగాలు లేకపోతే ద్వయము లేదు మలద్వయం ద్వయమనేటువంటి మాలిన్యమే లేదు ఎప్పుడైతే ఈ ద్వయమనే మాలిన్యము మనస్సు కల్పించింది అంటే మనస్సు ఎందుకు కల్పించింది మనస్సు అజ్ఞానంలో ఉంటుంది కనుక అవిద్యాకృత మల ద్వయవర్జితం ఏమిటా ద్వయము గ్రాహ్యము గ్రాహకము అనే మాలిన్యము ఆ ద్వయ మాలిన్యము అజ్ఞానం చేత కల్పించబడినది అదే లేదు ఎందుకని థాట్లెస్ స్టేట్లో లేదు అది మనస్సు యొక్క స్పందన ఉన్నప్పుడే ఉంటుంది ఎప్పుడైతే ఆ మాలిన్యం లేదో అప్పుడు ఆ ఎరుక అది ఏమిటది అద్వయం అద్వయమైన ఎరుక అదే పరం బ్రహ్మ పరం బ్రహ్మయ్య ఎవ ఎందుకు వేస్తారంటే అయ్యో అదేనా బ్రహ్మ అని అనుకుని పోతారేమోనని అదేలాగా అలా ఎలా అవుతుంది ఎందుకంటే బ్రహ్మ అంటే సమ్ మిస్టీరియస్ సమ్ డ్రమటిక్ సం పవర్ఫుల్ ఏదో అవ్వాలి ఇప్పుడు మీ జగత్తంతా ఆ ఎరుకలోనే ప్రకాశిస్తోంది కదా ఇజ్ ఇట్ నాట్ పవర్ఫుల్ ఇజ్ ఇట్ నాట్ సర్వజ్ఞ ఎందుకంటే మీకు ప్రకాశించే సర్వము దాని అంతే ప్రకాశిస్తున్నప్పుడు అదే సర్వజ్ఞమైంది అదే సర్వశక్తిమాన్ అయింది మీరు చూసే శక్తి దాని నుంచి వచ్చింది వినే శక్తి దాని నుంచి వచ్చింది మాట్లాడే శక్తి నడిచే శక్తి సర్వం దాని నుంచి వచ్చే ఇంకా సర్వశక్తిమాన్ అంటే ఇంకే ఉంటుంది ఎక్కడో పైన కూర్చుని ఉంటాడు ఆ సర్వశక్తిమాన్ కాబట్టి మీరే సర్వజ్ఞలు మీరే సర్వశక్తివంతులు కనుక దట్ దట్ జ్ఞానాలోకము ఇప్పుడు చూడండి సినిమా ప్రాజెక్టులు పెట్టు కూర్చున్నాడు దీపం వెలిగించుకుని ప్రాజెక్టర్ పెట్టు కూర్చున్నాడు ఇప్పుడు ఆ కాంతి ఇట్ హ్యాస్ ఇన్ఫినిట్ పాసిబిలిటీ ఇన్ఫినిట్ పాసిబిలిటీ మీరు దాంట్లో తెలుగు సినిమా ప్రకాశిస్తుంది ఇంగ్లీష్ సినిమా ప్రకాశిస్తుంది ఈ ప్రపంచంలో ఎన్ని సినిమాలు ఉన్నాయో దాంట్లో ఏ సినిమానైనా ఇది ప్రకాశింపజేయగలుగుతుంది దట్ ఈస్ ది ఇన్ఫినిట్ పొటెన్షియల్ అలాగే మీరు థాట్లెస్ స్టేట్లో ఉన్నప్పుడు దట్ థాట్లెస్ జ్ఞాన ప్రకాశము ఇట్ హ్యాజ్ ఇన్ఫినిట్ పొటెన్షియల్ అది సర్వశక్తి మానంటే ఇట్ హ్యాజ్ ఇన్ఫినిట్ పొటెన్షియల్ కాబట్టి అదే బ్రహ్మ బ్రహ్మైవ తత్సంవృత్తం ఆ ద్వయము అజ్ఞానకల్పితమైనది బ్రహ్మ అయిపోయింది అజ్ఞానకల్పితమైన సర్పం ఏమైపోయింది రజ్జువు అయిపోయింది అలాగే అజ్ఞానకల్పితమైనటువంటి ద్వయము అద్వయమైపోయింది దాంతో ద్వయం నుంచే భయం ద్వయం ఎప్పుడైతే అద్వయం అయిపోయిందో ఆ బ్రహ్మ నిర్భయమే అయిపోయినది తదేవ నిర్భయం ఇప్పుడు చూడండి వర్ణనలుంటాయి ఇప్పుడు దేవుడు సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు కర్మఫలదాత ఈ సర్వ జగత్తుని సృష్టించాడు పాలిస్తున్నాడు అని ఇలా వర్ణనలు ఉంటాయి ఈ వర్ణలకి ఒక పర్పస్ ఉండే వాటికి ఒక స్థానం ఉన్నది అవి దే ఆర్ ఇన్సెంటివ్స్ ఆ ఇన్సెంటివ్ అనమాట ఎందుకని ఫర్ ఫర్దర్ సెర్చ్ నీ అన్వేషణ మరింత లోతుగా కొనసాగించు వీడు ఎంతసేపు మాల్సు కెసినోసు భోజన విహార స్థానాలు విలాస స్థానాలు తిరుగుతూ ఉంటాడు సంసారంలో వాటి కోసం డబ్బులు పోవేస్తూ ఉంటాడు ఇంతేగా వీటి చేసే పని వీటికి ఏమని చెప్తారంటే చూడు ఈ ధనాన్ని సంపాదిస్తు ఉండడం ఈ భోగాలను అనుభవిస్తున్నాం ఈ రోడ్డు ఇది ఇది మంచి రోడ్డు కాదమ్మా ఈ రోడ్లో నీకు తెలియని గుంతలు చాలా ఉంటాయి ఆ గుంతల్లో పడిపోతావు నువ్వు వెళ్ళి ఈ రోడ్డు మీద పరువు కొంచెం తగ్గించు మరి ఏం చేయమంటావు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఆయన్ని దర్శించు అని వర్ణిస్తారు అది వైకుంఠం కలియుగ వైకుంఠం సప్త పర్వతాల పైన వెళ్ళి దర్శించుకురా ఈ భోగాలు అవి కొంచెం గట్టిపెట్టు శనివారం అయినా కనీసం ఒక పూట తిండి తగ్గించు రోగాలు అవి తగ్గుతాయి అని ఇలా వర్ణిస్తారు దాని అర్థం ఏంటంటే ఇంక అయిపోయింది నాకు సెటిల్మెంట్ వచ్చేసింది ఇంకా నేను ఒకసారి సంవత్సరానికి ఒకసారి వెళ్ళి తంతు ముగించుకు నా భోగాలను అది అర్థం అది అజ్ఞానం అది ఇట్స్ ఏ డిస్క్రిప్షన్ ఇట్స్ ఏ ఒక వర్ణన నన్సెంటివ్ ఈ సంసారం నుంచి ప్రాపంచత్వం నుంచి కొంత అధ్యాత్మ మార్గంలోకి వెళ్ళడం కోసం చిన్న ఇన్సెంటివ్ ఇచ్చి రే వెంకటేశ్వర స్వామి ఉపకారం చేస్తాడ్రా ఉపకారం చేస్తాడ్రా నీ ఆపదలు తీరుస్తాడ్రా నీకేమో కోరికలు తీరుస్తాడు అని ఇన్సెంటివ్ ఇచ్చారు ఇన్సెంటివ్ ఇస్తే వాడు అటు నుంచి ఇటు వచ్చాడు ఇటు తిరుపతి వెళ్ళాడు ఏడు అది అది దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ దట్ ఈస్ దట్ సెర్చ్ షుడ్ కంటిన్యూ దట్ ఈజ్ నాట్ వెంకటేశ్వర స్వామి దట్ ఈస్ జస్ట్ ఏ డిస్క్రిప్షన్ ఇన్సెంటివ్ ఫర్ ఫర్దర్ సెర్చ్ వచ్చాము తిరుపతి వచ్చాము ఇక్కడ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నాము అసలు ఏమిటి వెంకటేశ్వర స్వామి చూడడం అంటే ఏమిటి దర్శనం అంటే ఏమిటి ప్రసాదం అంటే ఏమిటి ఈ ఏడు కొండలు అంటే ఏమిటి సెర్చ్ ఫర్దర్ అంతేగాని ఆ పురాణము లేదా ఆ డిస్క్రిప్షను అదే సర్వం ఇంకా అదే ఫైనల్ అని పెట్టు కూర్చుంటే అది అజ్ఞానం అనకూడదు కాబట్టి ఆ డిస్క్రిప్షన్ హ్యాస్ ఎ వాల్యూ అండ్ ఇట్ హ్యాస్ ఎ ప్లేస్ దాన్ని రిజెక్ట్ చేయకూడదు దాన్ని అలాంటి పెట్టాలి కానీ దాని పొజిషన్ తెలుసుకోవాలి ఇట్స్ ఎ మియర్ ఇన్సెంటివ్ ఎప్పుడు కూడా డిస్క్రిప్షన్ అనేది అది సత్యమైన అన్నటికీ కాదు ఎందుకంటే ఆ డిస్క్రిప్షన్స్ ఇన్సెంటివ్సే నువ్వు మరింత అన్వేషణ కొనసాగించి అల్టిమేట్గా ట్రూత్ అది వర్ణింప శక్యము కానిది నిర్వచించ శక్యము కానిది మనస్సుకు గోచరం కానిది ఇంద్రియములకు గోచరము కానిది అది అసలు వెంకటేశ్వర స్వామి అది నువ్వు వెళ్ళి చూసొచ్చి ఈ కాదు అదే అసలు వెంకటేశ్వర స్వామి ఈ బొమ్మలు ఎందుకంటే ఆ చర్చికి ఒక ఇన్సెంటివ్ ఇది అంతేగాని డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ది ట్రూత్ కాన్సెప్ట్ ఈజ్ నాట్ ది ట్రూత్ కాబట్టి అలాగే పరబ్రహ్మను వర్ణిస్తారు ఏమని మొత్తం సకల జగత్తు పరబ్రహ్మ నుంచి పుట్టింది అంటే అర్థమేటో తెలుసు అండి పరబ్రహ్మకి బౌండరీస్ స్పేస్ వైస్ బౌండరీస్ లేవని అర్థం పరబ్రహ్మ కాలమునకు అతీతము అంటాడు అంటే మీకేమర్థమైనట్టు అదేమీ కాలంలో ఉండేది మనస్సు తెలుసుకోగలుగుతుంది కానీ కాలమునకు అతీతమైనది మనస్సుకు తెలిసిది ఎలాగూ కాదు అంటే టైం వైజ్ బౌండరీస్ దానికి లేదు అని అర్థం కాబట్టి ఈ బౌండరీస్ని రిజెక్ట్ చేసే ఇన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి వరల్డ్లో పరబ్రహ్మ వన్ మోర్ ఆబ్జెక్ట్ అన్ను అనుక్కోక ఇప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడంటే ఏమైంది హైదరాబాదులోనేమో బుద్ధుడి విగ్రహం ఉంది లేకపోతే చార్మినార్ ఉంది వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నాడు అంటే ఏమైంది బుద్ధుడి విగ్రహం వన్ ఆబ్జెక్ట్ చార్మినార్ సెకండ్ ఆబ్జెక్ట్ వెంకటేశ్వర స్వామి థర్డ్ ఆబ్జెక్ట్ అయ్యాడు దట్ ది ట్రూత్ దట్ ఈజ్ నాట్ ది ట్రూత్ ద వెరీ బిగినింగ్ ఇన్సెంటివ్ అంతే పిల్లలకి తాయిలాలు పెట్టినట్టుగా అలరు చేయకుండా మీకు తాయిలాలు పెడతామని అలా పెడతారు కూడా మా చిన్న కూడా అల్లరి మానేస్తే తాగిం పెట్టి ఇంట్లో ఏదో పూజ అది ఉంటుందనుకోండి వీళ్ళకి ఆకలి మా మాకు మాకు ఏదైనా పెట్టు అంటే నైవేద్యం అయిపోయిన వెంటనే మొట్టమొదటి పిల్లలన్నీ చేసినప్పుడు నైవే ఆ కథ అది అలా నడుస్తూ కాదు కదా అది ఐదు అధ్యాయాలు ఉంటాయి ఐదు అధ్యాయాలు అన్నీ మనకి తెలుసున్నవే ఉంటాయి దాంట్లో మనకి తెలియదేముండదు ఆ ఓ వర్తకుడు ఉంటాడు ఆయనేమో షిప్పెక్కించాలి ఎక్కడికో తీసుకెళ్ళాలి ఎక్కడ వర్తకం చేయించాలి బోడంతో డబ్బు సంబంధించి మళ్ళీ వెనక్కి తీసుకురావాలి ఆయనేమో ప్రశాంతిన్నమాని ఇవన్నీ అయ్యి అమ్మాయ బతుకు దేవుడా అనుకునేప్పటికీ గంట పడుతుంటారు ఈ పిల్లలు నక ఆడుతూ ఉంటారు నైవేద్యం అయిన వెంటనే ఏం చేస్తారంటే ఇన్ని ఉండలు చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకుంటారు పిల్లలందరూ రెండు అని అలాగే వాకిట్లోకి వెళ్తారు ఆ బుట్ట పట్టుకుంటూ వీళ్ళు బిలబిల్లు ఆడుతూ వచ్చేస్తారు ఒక్కొక్క ఇంక రెండేసి ఉండలు ఇచ్చి పంపించారు దాంతో వీళ్ళు నాకు ఆగ్రహిస్తుందని గోలు చేయడం మానేస్తారు వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఈ కథాకథ కమాంసం అంత ఆయన తర్వాత ఆకులు వేసి ఒడ్డించి మడి తడి బోళ్ళంత సమస్య ఉంటుంది ఈ పిల్లలు మడి ఉండదు వీళ్ళందరూ మడి మడిని గిలగలు ఆడుకుతూ ఉంటారు కాబట్టి తాయిలాలు పెడతారు అలాంటివి కామ్యకర్మలు లేకపోతే ఈ కర్మలన్నీ అలాంటివి ఈ ఉపాసనలన్నీ అలాంటివి అదే ఫైనల్ కాదు ఇప్పుడు అపవా అధ్యారోప అపవాదులు ఉంటాయి ఒక అధ్యారోపం చేస్తారు దాన్ని అపవాదం చేసుకోవాలి అంతేగాని అధ్యారోపంలోనే కూర్చోకూడదు కాబట్టి అల్టిమేట్ దిస్ ఈస్ ది అల్టిమేట్ దిస్ ఇస్ ది బ్రహ్మ యు ఆర్ దట్ బ్రహ్మన్ ద్వైత గ్రహణస్ अभा अभी ब्रह्म अभयम था स्टेटे ब्रह्म अदे अभय ए भयां नि द्वैतम ग्राह्य ग्राहक द्वैतम अद्टी इदे ब्रह्म शातम भय ब्रह्म शातमें द्वैतवर्जित मनर्थ द्वतमुनी ब्रह्म ద్వైతము అంటే గ్రాహ్య గ్రాహక ద్వైతం అది లేదు ఆ ద్వైతము లేనటువంటి బ్రహ్మ చూడండి ఇప్పుడు నేను ఇందాక ఓ మొరటి సామెత చెప్పాను బట్ వెరీ యూస్ఫుల్ సామెత అదేమంటే వాస్తవం వస్తుంది కట్టేసేయాలి దాన్ని ఫ్యానా అవును స్మెల్ వచ్చేసింది ఇక్కడికే వచ్చింది ఇంటెన్స్ స్మెల్ ప్లాస్టిక్ కాలిన వాసన ఎలా ఉన్నాయి ఎండలు ఈవేళ ఫార్టీ వన్ ఎంతో వండుంటుంది వెరీ హాట్ డే ఈ చిత్రం ఏంటంటే అది హార్ట్ అన్నప్పుడు హార్ట్ అనిపిస్తుంది మిగతాప్పుడు హార్ట్ కాదు ఏమీ కాదు అది పిక్వే అలా వాచ్ చేస్తూ ఉండాలి బాడీ మైండ్ మూమెంట్ అలా పసిగడుతూ ఉండాలి ఇప్పుడు ఇందాక చెప్పాను ఒక సామెత అదేమిటి బిలో ది డ్రెస్ ఎవ్రీబడీ ఈజ్ నేకెడ్ ఆల్ ఆర్ నేకెడ్ ఆ రకంగా బిలో ది బాడీ అండ్ బిలో ది మైండ్ ఆల్ ఆర్ బ్రహ్మన్ సేమ్ బ్రహ్మన్ ఆ మైండ్ అండ్ బాడీ ఆ కవర్ ఆ క్లోక్ దట్ మేక్స్ అస్ డిఫరెంట్ బిలో ది క్లోక్ విఆర్ ఆల్ ద సేమ్ బ్రహ్మన్ ఇది తెలుసున్నవాడే జ్ఞాని అదే మీరు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చండిత సమదర్శిన వాడు సమదర్శిల్లాడు పండితుడు అంటే వాడు ఏం చేస్తాడు అంటే క్లోక్ తీసి పక్కన పెడతాడు క్లోక్ను పట్టించకూడదు సో అలాగా ఆ అభయం బ్రహ్మ అది తెలుసుకుని ఉండుట యద్విద్వాన్ నీభేతి కుటశ్చనా జ్ఞాని యొక్క లక్షణము భయం లేకపోవడం దేనికి భయపడ్డా ఒక మహాత్ముడు కూర్చుని ధ్యానం చేసుకుంటున్నాడు ఎవరో చెప్పారో భూకంపం వస్తుంది ఐదు నిమిషాల్లోనూ అని అందరూ పరుగులు ఎత్తుకు వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్తారు భూకంపం వస్తే భూకంపం వచ్చినప్పుడు పరిగెత్తకూడదు ఎక్కడికి పరిగెడతారు కాబట్టి ఇదే ఆలోచన ఈ ధ్యానం చేస్తున్నాం భూకంపం వస్తుంది అంటున్నారు ఎక్కడికి పరిగెడతాం సరే అలాగే కూర్చొని ధ్యానం చేసుకున్నాడు భూకంపం వచ్చి అందరితో పాటు అయినా పోతే పోగి ఉండొచ్చు దేహం పోతే పోగి ఉండొచ్చు గది నాట్ ది పాయింట్ ది పాయింట్ ఈస్ ఏమన్నా దేహం పోవడం పాయింట్ ఎన్నడూ కాదు ఎందుకంటే దేహం పోయిదే అది ఒక ఎంటిటీ కాదు అది ఒక మూమెంట్ ఒక ఫినామినల్ ఒక వేవ్ వేవ్ పోతుంది నీళ్ ఎక్కడికి పోదు కాబట్టి దేహం పోవడం పాయింటే కాదు పాయింట్ ఈజ్ అహం బ్రహ్మ నభి భేతి కుతశ్చన దేనివలనైనను భయపడకుండా ఇప్పుడు నేనేమంటానంటే బాడీ ఉంది దేహము ఏమంటే దేహం పుడుతోంది గిట్టుతోంది ఇదేం పెద్ద విజ్ఞానం ఏం కాదు అందరికీ చిన్నపిల్లాడికి కూడా తెలుసు అన్నమాట చిన్నపిల్లాడంటే కొంచెం వయసు వచ్చిన వాడికి ప్రతివాడికి తెలుసు దేహం పుట్టి నశిస్తుంది అని తెలియని వాడు ఎవడు బట్ ద పాయింట్ ఈజ్ ఈ పుట్టి నశించే దేహము అది నేను అని ఒక విశ్వాసంతో మనం జీవితం ప్రారంభించాము ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళినప్పుడు అదే విశ్వాసంతో వెళ్ళాము తర్వాత సంస్కృతం చదువుకున్న రోజుల్లో అదే విశ్వాసంతో చదివాము వేదం చదివినప్పుడు అదే విశ్వాసం శాస్త్రం చదివినా అదే విశ్వాసం పూజలు పురస్కారాలు తీర్థయాత్రలు ఇవన్నీ అదే విశ్వాసంతో చేస్తున్నాము సో సంసారం పెట్టుకున్నాము భార్యా పిల్లలు అంటే దానికి మూలం కూడా అదే విశ్వాసము వీళ్ళు నాది అంటే అదే విశ్వాసం ఈ అకౌంట్ ఈ బ్యాంక్ అకౌంట్ నాదంటే ఏది వాట్ ఈస్ ది బేసిస్ ఈ దేహము నేను అనే విశ్వాసము కాబట్టి ఈ దేహము నేను అనే ఒక విశ్వాసం ఒక బిలీఫ్ దాంతో బతుకు ఆరంభమైంది ఓకే దట్ ఈస్ హౌ ఎవ్రీబడీ బిగిన్స్ బట్ ది పాయింట్ ఈజ్ డిడ్ యూ ఎవర్ సీరియస్లీ క్వశ్చన్ దట్ బిలీఫ్ అది పాయింట్ ఆ బిలీఫ్ని గట్టిగా ఎప్పుడైనా మీరు ప్రశ్న వేశారా వీడేం క్వశ్చన్ చేస్తాడు ఆ బిలీఫ్ని మరింత బలం చేసుకుంటూ ఉంటే క్వశ్చన్ చేస్తాడా ఆ బిలీఫ్ని బలం చేసుకుంటాడు బర్త్డే పార్టీ మొదలు మైక్ పెట్టేసి ఊళ్ళో వాళ్ళందరికీ చెవులకి దింగిరపడి ఇట్లాగా వాడిని ఎరా నువ్వు నువ్వేమో ఈ నేనే దేహము అనే బిలీఫ్తో మొదలుపెట్టావు కదా జీవితాన్ని ఆ బిలీఫ్ని క్వశ్చన్ చేసేవాన్ని నాలంటి పుట్టుగా వెళ్ళి అడిగితే నేను ఊరుక్కున్న అవుతాను వాడేం క్వశ్చన్ చేస్తాడు అండి వాడు ఆ బలం చేసుకుంటూ పోతున్నాడు సో ది పాయింట్ ఈజ్ డిడ్ యూ ఎవర్ సీరియస్లీ క్వశ్చన్ ఏమవుతుందంటే ఈ దేహము ఇది బతుకున్నప్పుడు దీంట్లో ప్రాణం ఉన్నప్పుడు ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది పరిగెత్తగలుగుతుంది వస్తువులు పట్టుకోగలుగుతుంది ఉపన్యాసాలు ఇవ్వగలుగుతుంది సినిమాలు చూడగలుగుతుంది తర్వాత మిస్ వరల్డ్ కంటెస్ట్ నెగ్గలుగుతుంది మిస్ మిస్ కాకపోతే కొన్ని మెస్తారు అలంకారాలు చేసుకోగలుగుతుంది నగలు సొమ్ములు పెట్టుకోగలుగుతుంది ఎవేవో చేయగలుగుతుంది రాజకీయ అధికారాన్ని సంపాదించగలుగుతుంది ఆ ప్రాణం ఉన్నప్పుడు ఇది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే ఇంకా చెప్పశక్యం కాదు దాంతో మనిషి ఈ ఆకర్షణలో పడిపోతాడు దీనికి ప్రాణం ఉన్నప్పుడు ఇది వేసేటువంటి వేషాలు ఎన్నైతే ఉంటాయో సన్యాస వేషం వేస్తుంది మఠాధిపతి వేషం వేస్తుంది పీఠాధిపతి వేషం వేస్తుంది అది కూడా కలిపి చెప్పేస్తుంది అన్నింటినీ నేను ఉడితే గృహస్థులన్నే ఆడిపోసుకోవడం అని కాకుండా పనులు పని పోతుంది ఎమ్మెల్యేనంటుంది ఎంపీని అంటుంది మినిస్టర్ని అంటుంది ఇన్ని చేస్తుంది ఇది ఎంతవరకు దాంట్లో ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకు ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకు అది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే వీడు వీడు నేను చూస్తూ ఉంటా కొంతమందిని పెద్ద వయసు వచ్చేస్తుంది అయినా కూడా అధికారం నిధులు పెట్టరు పట్టుకుంటారు ఇంట్లో అందరినీ శాసిస్తూ నేనే ఈ మొనగాడినట్టుగా జీవించేస్తూ ఉంటారు శరీరం అది అంతకంతకి డయాబెటీస్ బీపీ హార్ట్ ఇది అది అది అలా కుళ్ళిపోతూ ఉంటుంది బికాజ్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఇట్స్ డెత్ అయినా కూడా దానికి పైన ఏమో వీడు మెరుగులు దిద్దేస్తూ ఉంటాడు కొత్త కొత్త అలంకారాలు వేస్తాడు పెద్ద ఖరీదైనటువంటి ఒక కుర్తా ఒకటి పారేస్తాడు మెళ్ళలోనేమో గొలుసు ఒకటి వేసేస్తాడు మొఖానికి క్రీము రాసేస్తాడు నెత్తికి రంగు వేసేస్తాడు ఇవన్నీ చేసేసి దీన్ని అలాగ నిలబెట్టేస్తూ ఉంటాడు ఆ ఆకర్షణలో పడిపోయి ఎప్పుడు ఈ దేహము యొక్క వాస్తవికత ఏమీ అనే ప్రశ్న వేయడు నా స్వరూపమేమి అనే ప్రశ్న వేసుకోడు ఈ ఆకర్షణలో పడిపోయి జీవితాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటాడు ఇంకా ఇక్కడ నయం మీరు అమెరికా వెళ్తే నువ్వు బతుకుండగానే ఈ దేహానికో పెట్టి కొనుక్కోమని వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారండి దీనికో పెట్టే ఈ పెట్టెలు వంద డాలర్ల దగ్గర మొదలుపెట్టి ఆరు వేల ఐదు వందల డాలర్ల వరకు ఉన్నాయి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్ మీకు మొహోగనీ టీక్తో చేసిన పర్టికులర్గా బ్రెజిల్ ఫారెస్ట్లో సెలెక్టెడ్ మొహోగనీ టీక్ తీసుకొచ్చి పెట్టి ఆ థిక్నెస్ తర్వాత ఇంకోటి పెట్టి విశాలంగా అమెరికాలో అందరూ కొంత ఒబేసిటీ ఎక్కువ వాడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఏమని ఇస్తాడంటే యూ వాంట్ టు ఫీల్ కంఫర్టబుల్ అండ్ స్పేషియస్ ఆర్ నాట్ అని అడుగుతారు వీళ్ళు ఏం చేస్తారంటే దానికి దానికి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది తర్వాత దానికోసమని మీరు డబ్బు సేవ్ చేసుకోవచ్చు మీ సేవింగ్ పూర్తయ్యే లోపల చచ్చిపోతే ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు మిగిలింది కవర్ చేసి మీకు ఆ మొహోగని టీకు విశాలంగా ఉన్నది ఇస్తారు ఇలా విశాలంగా ఉంటుంది ఇకుమాల పెట్టలు సన్నంగా ఉండవు ఎందుకంటే వాళ్ళు చాలా దొట్టు దొడ్డుగా ఉంటారు ఈ పెట్టిలో వేసి ఈ ఈ పెట్టి ఎక్కడ పెట్టాలి దానికి మళ్ళీ ఇంకొకటి ఎంత ఓవర్ వెల్మింగ్లీ అట్రాక్టెడ్ బై దిస్ బాయ్ ఇంకా మరీ అధ్వాన్ అవ ఆ పిచ్చి అంత లేదు కానీ ఈ మధ్యన ఈ పిచ్చి కూడా పెరిగింది దురదృష్టం ఏంటంటే సంసారంలో భోగాలు ఈ పిచ్చిని పెంచి పోషిస్తాయి కానీ రిలిజియన్ ఈజ్ నో బెటర్ రెలిజియన్ పేరుతోటి ఈ పిచ్చి మరింత బలపడుతుంది సంసారంలో పిచ్చి ఉందనుకోండి అదంతా సంసారం అది భోగపరాయణత్వం లంపటత్వం అని మీరు క్రిటిసైజ్ చేయొచ్చు రెలిజియన్ అని క్రిటిసైజ్ చేయడం కూడా కష్టం వాడేమో ఈ దేహాభిమానాన్ని అడ్డుగా పెట్టుకుని హోమాలు పూజలు పీ చేస్తూ ఉంటాడు హవర్ యూ బెండ్ క్రిటిసైజ్ వెళ్ళి ఆశీర్వచనం చేసిన వాళ్ళు క్రిటిసైజ్ చేయడం కాదు రియల్ కాబట్టిది సముద్రం పై భాగంలో ఉండే వేవ్స్ చూసి వాటికి అట్రాక్ట్ అయిపోయి సముద్రం యొక్క లోతుని మిస్ అయిపోవడం ఈ దేహాన్ని పట్టుకుని అలాగ ఉండిపోవడము సో ఇది ఒక సత్యాన్ని మీరు గమనించాలి దేహం ఎడరా ఇక మైండ్ దగ్గరికి రండి మీరు ఏదైతే సంసారం అని అంటే ఆ సంసారంలో అనేక పదార్థాలు వస్తువులు ఉంటాయి ఇల్లు వాకిలి డబ్బు బ్యాంక్ అకౌంట్ ఇలాంటివి ఎవెవేవో ఉంటాయి దాంట్లో అనేక మంది బంధువులు కొడుకులు కూతుళ్ళు భార్యలు భావమృతలు వీళ్ళందరూ ఉంటారు ఎవేవో పరిస్థితులు ఉంటాయి దాంట్లో మీకు నచ్చినవి ఉంటాయి నచ్చని ఉంటాయి గుడ్ లక్ అంటారు బ్యాడ్ లక్ అంటారు ఎవేవో ఉంటుంది పెద్ద సంసారం ఉంటుంది ఈ మొత్తం సంసారం అంతా కూడా ఇట్ ఈజ్ యూ బిలీవ్ మై అది మైండ్ యొక్క సూపర్ఫిషియల్ లేయర్స్లో వచ్చే చలనము తప్ప ఏమీ కాదు అది ఇప్పుడు మీరు త్రీ డైమెన్షనల్ హై డెఫినేషన్ టీవీ సినిమా చూస్తున్నారనుకోండి వాట్ ఈజ్ ఇట్ అది చూడడానికి ఎలా ఉంటుంది హై డెఫినేషన్ త్రీ డైమెన్షన్ టీవీ ఎలా ఉంటుంది ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది ఎంత ఓవర్ వెల్మింగ్గా ఉంటుంది యాస్టో రియల్ అన్నట్టుగా ఉంటుంది బట్ స్టిల్ వాట్ ఈజ్ ఇట్ అది ఆ ట్యూబ్ ఉంటుంది చూసారా ఆ ట్యూబ్ యొక్క సర్ఫేస్ మీద వెరీ సూపర్ఫిషియల్ సర్ఫేస్ మీద ఎలక్ట్రాన్స్ మూవ్మెంట్ అంతే అలాగే ఈ బ్రెయిన్ ఉంది చూసారా న్యూరాన్స్ ఆ న్యూరాన్స్ సర్ఫేస్ న్యూరాన్స్ డెప్త్కి కూడా మీరు వెళ్ళరు మీరు మెడిటేషన్లో థాట్లెస్ స్టేట్కి వెళ్ళినప్పుడు న్యూరాన్స్ డెప్త్స్కి మీరు వెళ్తారు మీరు అంటున్న సంవసారం కొడుకు కూతురు రాగం ద్వేషం మొత్తం అంతా కూడా ఆ బ్రెయిన్ సర్ఫేస్ సెల్స్లో వచ్చే మూమెంట్ తప్ప ఇంకేమీ కాదు ది సూపర్ఫిషియల్ మూవ్మెంట్ ఆఫ్ ది మైండ్ ఇంకా అంతకంటే ఇంకేమీ కాదు జస్ట్ రిపుల్స్ ఆఫ్ ది మైండ్ అది మీకున్న మనం అనుకుంటున్న సంసారము జస్ట్ రిపుల్స్ ఆఫ్ ది మైండ్ మైండ్ కామ్ ఈ దేహాభిమానము తగ్గుతుంది ఆ రిపుల్స్ ఆ సంసారము కుదుటబడుతుంది ఫర్ ది ఫస్ట్ టైమ్ యు కమ్ ఫేస్ టు ఫేస్ విత్ ది రియాలిటీ ఆ సత్యతత్వంతో మీకు ఎన్కౌంటర్ ఉంటుంది ఈ ఎన్కౌంటర్ అంటే యు మీట్ ఇట్ యాజ్ యువర్ ఓన్ స్వరూప కాబట్టి మైండ్ మోరర్లెస్ చలనం లేకుండా అయిపోవాలి అప్పుడు ఈ బాహ్య ఈ సూపర్ఫిషియల్ లేయర్స్లో బాగా డెవలప్ అయి ఇంత సంసారము కూడా కరిగిపోతుంది మంచు కరిగిపోయినట్టుగా ఎప్పుడైతే సంసారం కరిగిపోయి మీరు సావధానంగా నిలిచి ఉంటారో అది ఆ రియాలిటీ ఆ పరబ్రహ్మ జ్ఞానాలోకం సమంతత అదే బ్రహ్మ తదేవ ఏవకారం ఉంది కదా తదేవ నిర్భయం బ్రహ్మ ఇంకొకటి మీకు ఇంకొక సత్యం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన మనం మన అండర్స్టాండింగ్ అంత తప్పు ఉంటుంది మనం ఏమనుకుంటాం మనస్సులో కేవలము సర్ఫేస్ లేయర్లో ఒక రిపుల్ రూపంగా ఒక చిన్న పిల్ల క్యారెటన్ రూపంగా స్పందిస్తున్నటువంటి ఈ రాగద్వేషాత్మకమైన బాహ్య సంసారం ఏదైతే ఉందో అది మనకు ఎలా కనపడుతుంది అది అవడానికి ఏమిటి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ రిపుల్ ఇన్ ది సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ ది మైండ్ బట్ మనకు ఎలా అనిపిస్తుంది చాలా రియల్ అండ్ కాంక్రీట్ అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు బ్యాంక్ పాస్బుక్ చూశానండి దాంట్లో ఏదో ఫిగర్ ఉంటుంది ఈ ఫిగర్ చూస్తే వాట్ ఈస్ దట్ ఫిగర్ వాట్ ఈజ్ దట్ నాలెడ్జ్ వాట్ ఈజ్ ఇట్ జస్ట్ ఏ సిల్లీ రిపుల్ ఇన్ ది మైండ్ కానీ మనకేమనిపిస్తుంది మన బతుకిది అని అనిపిస్తుంది దిస్ ఈజ్ ఆల్ ఐ హ్యాబ్ దిస్ ఈజ్ ఎవ్రీథింగ్ దిస్ ఈజ్ మీ అని అనిపిస్తుంది అజ్ఞానం అన్నారు ఈ అజ్ఞానం మాట ఇది అన్ని కల్చర్స్లోనూ ఇప్పుడు క్రిస్టియానిటీలో సెయింట్ పాల్ మొదలైన వాళ్ళందరూ దీన్ని ఒరిజినల్ సిన్ అన్నారు వాళ్ళ లాంగ్వేజ్ అనేవి మనం ఏదైతే అవిద్య అవిద్య విద్య జీవుడు అవిద్యా బుద్ధుడే ఉంటాడని ఆ విద్య పొద్దున సాయంకాలం దాకా ఆ విద్య దాన్ని వాడు ఒరిజినల్ సిన్ అన్నాడు తర్వాత దాన్ని భగవాన్ బుద్ధుడు దుఃఖం సర్వం అన్నాడు ఆయన దుఃఖం అనే పదంతో వ్యవహరించాడు దాన్నే శంకరులు అవిద్య అంటారు ఈ అవిద్య అంటే ఎంత డేంజరస్ అంటే అది కేవలం సర్ఫేస్ మైండ్లో ఒక రిపుల్ కంటే ఏమీ కాదు అది దానికి ఏమీ రియాలిటీ లేదు అటువంటి సంసారము చాలా రియల్ అన్నట్టుగా చాలా కాంక్రీట్ అండ్ సాలిడ్ అన్నట్టుగా కనపడుతుంది మైండ్ పూర్తిగా విలీనమైపోయింది అనుకోండి థాట్లెస్కి వెళ్ళారనుకోండి మీకు ఎటువంటి వెరైటీ డివిజన్స్ లేనటువంటి ఆ జ్ఞాన ప్రకాశం ఉన్నదే అది ఏమనిపిస్తుంది అది అసలు ఉందా లేదా అలాంటిది ఏమైనా ఉందా ఇజిట్ అసలు అది ఎంత ఏదో చేతస్తంగా ఈయన చెప్పుకొస్తున్నాడు కానీ అది ఉన్నట్టనట్ట అది ఎంత రియలు అది ఏదో లూజు లూజుగా పిండి పిండిలో ఉంటుందేమో దాంట్లో ఏమీ సారమేం లేదేమో అన్నట్టుగా అనిపిస్తుంది కానీ సత్యం మీకు ఇంత దృఢంగా గట్టిగా సత్యంగా భాషిస్తున్న ఈ సంసారము అది పేలపిండి వంటిది దాంట్లో ఏమీ సార్ అలాగ డిసింటిగ్రేట్ అయిపోతుంది అలా చూస్తుండగా అలా డిసింటిగ్రేట్ అయిపోతుంది ఏముందండి వీడు చచ్చిపోతాడండి వీటి చచ్చిపోతే రాజమండ్రి నాలమ్మ సత్రం మూడు రోజులు అద్దె తీసుకుని వీడిని పూర్తి చేసి గోదావరిలో కలిపేసి ఎవరిదారిన వాళ్ళు డబ్బులు జబులో వేసుకుని లేచక్కారండి వీడి మాట ఎవరు పట్టించుకోవడం మళ్ళీ ఊరికే ఓ ఏడుపు ఏడుస్తారు గుర్తొచ్చినప్పుడు చూడ్డానికి ఏడుపు ఏడవడం కూడా ఎలా ఉంటుందంటే ఆ ఎడవాళ్ళు కాబోాలనుకుని నేడుస్తారు బై హ్యాబిట్ ఓకే వైరాగ్యం కోసం అలా చెప్తున్నారు ఏమనుకోకండి తర్వాత వీళ్ళకి మళ్ళీ సంవత్సరం తర్వాత గుర్తు చేసుకుంటారు ఎలా గుర్తు చేసుకుంటారు ఇంట్లో ఎవడో గుర్తు చేస్తారు ఎరా నాన్న సంవత్సరీ ఎవడో గుర్తు చేస్తాడు కదా యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్మిట్ అందుకోసం గుర్తుకొస్తుంది మళ్ళీ మూడు రోజులు గుడిగుళ్ళు అందరూ కలిసి భోజనాలు చేసేవాళ్ళ దాన్ని వాళ్ళు నేర్చకపోతారు వీడి గురించి ఎవడు పట్టించుకుంటున్నాడండి వీడు గురికే భ్రమ తప్ప వీళ్ళందరూ నా వాళ్ళని ఎవడండి నీవాడు వీడినే పట్టించుకుంటూ కూర్చుంటే వాళ్ళ బతుకులు ఏమవుతాయి వీడికి పెళ్ళి పెటాకులు అన్నీ అయిపోయి కూర్చుంటాడు వాడు కొత్తగా పెళ్లి చేసుకుని ఆడా వీళ్ళే వాడు ఉంటాడు వాడు వీళ్ళే పట్టించుకుంటాడు వాడు ఆ పెళ్ళి దాన్ని ఏదో దొరికి చేసుకుని ఏదో ఏడవలసి ఉంటుంది ఓ కొండ నేటికెత్తుకుల ఆ కొండలు పోస్తూ బతకాలి కాబట్టి ఎవరికి వారే యమునా తీరే ఇది తెలుసు శంకరులకి ఈ నో సెట్ అంచేత ఆయన అలవకగా అంటాడు కాతే కాంత కస్తే పుత్ర సంసారోయం అతీవ విచిత్ర అని అలాగా అలాగే వేమను కూడా ఎంత అలవోకగా మాట్లాడతాడు ఎందుకంటే వాళ్ళు సత్యం తెలుసున్నవాడికి అలా ఏం మాట్లాడినా అది గొప్ప జీవిత సత్యం అయి కూర్చుంటుంది ఎనివే కాబట్టి ఈ ఆత్మ ఈ మనస్సు ఎప్పుడైతే విలీనమైపోయిందో అప్పుడు ఉన్నటువంటి జ్ఞాన ప్రకాశము కలదో దట్ ఈస్ ది ఓన్లీ రియల్ థింగ్ ఇట్ ఈజ్ దాని ముందు వజ్రం కూడా ఎందుకు పనికిరాదు వజ్రం కూడా సాలిడ్ కానే కాదు దాని ముందు అంత సాలిడ్ రియాలిటీ అది దట్ ఈస్ యూ దట్ ఈస్ ది బ్రహ్మ అది మీరు అనుభవానికి తెచ్చుకుంటే ధ్యానంలో అప్పుడు మీరు ఇరవై నాలుగు గంటలు ధ్యానం చేయరుగా అది దాంతో మీరు ఎన్కౌంటర్ చేసి దాన్ని మీ స్వరూపంగా తెలుసుకుని దాన్ని పట్టుకుని యు బికమ్ ఫెమిలియర్ విత్ ఇట్ ఆ సైలెన్స్ అది వస్తూ ఉంటుంది పైకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఎమర్జ్ అవుతూ ఉంటుంది ఇగో ఇది మనస్సు ఇది దేహము ఇది జగత్తు దేనికి దానికి తీర్థానికి తీర్థం ప్రసాదానికి ప్రసాదం అలా వివేకం తెలుస్తూ ఉంటుంది నేను దట్ ఇన్నర్ సైలెన్స్ ఇదిగో ఇది మనస్సు దీని రాగద్వేషాలు దీని గోల ఇలాగే ఉంటుంది ఈ ఇగో ఈ బాడీ దీనికి ఒక సైకిల్ ఉంటుంది ఈ బాడీకి ఓ ప్రారంభం ఉంటుంది దాని ప్రకారం అది నడుస్తూ ఉంటుంది దిస్ ఇస్ ది బాడీ అండ్ దెన్ దిస్ ఇస్ ది వరల్డ్ ఇది ఇలాగే ఉంటుంది వరల్డ్ ఎంతసేపు చూడడానికి అలా ఉంటుంది తప్పిస్తే దాంట్లో ఏది రియల్ కాదు మీరు వరల్డ్కి సంబంధించి లవ్ అంటే అది రియల్ కాదు హేట్ అంటే అది రియల్ కాదు అన్నీ అలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి దేన్ని ఖండించాల్సిన పని దేన్ని నిరసించాల్సిన అవసరం లేదు అన్నీ అలా స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి అప్పుడు మీకు జగత్తు ఎలా అనిపిస్తుందో తెలుస్తుందండి లైక్ మిస్డ్ పొగ పొగ మంచు ఎలా ఉంటుంది దట్టంగా ఉండటం అనిపిస్తుంది కానీ ఓ మూట కందుబాయి వేసే పొగ మంచు మూట కట్టితే ఏం మిగులుతుంది ఆ మూటలోనూ ఏం మిగలదు కట్టండి మీరు ఎప్పుడైనా పొగ మంచు కట్టి ప్రయత్నం చేయండి ఎంత పొగ పోగేస్తారో చూస్తాను ఈ సంవత్సారం అలాంటిది మనం ఊరికే మన శక్తి పెట్టేసి పోగేస్తూ ఉంటాం ఏ మిగలదు సున్నా పొగ మంచు నీరు మూట కట్టేయడానికి సామె కదా ఇంకా నీరు మూట కడితే కనీసం ఏవో రెండు చుక్కలు మిగులుతాయి పొగ మంచు మూట కడితే ఏమీ మిగలదు ఈ సంసారము అలాంటిది నీటి మూట నీటి మీద రాత నీటి మీద రాశారనుకోండి ఐ లవ్ మై సన్ అనేది ఏ ఉంటుంది అలా రాస్తుండగానే పోతుంది కాబట్టి అదిగో ఆ జ్ఞానప్రకాశాన్ని వెతికి పట్టుకోవాలి తదేవ విశేష్యతే ఆ బ్రహ్మ అంటే థాట్లస్ స్టేట్లో ఆత్మరూపుడే ఉంటాడు అదే బ్రహ్మ దాన్ని ఇంకొంచెం వివరిస్తున్నారు ఆచార్యులు ఏమన్నారు జ్ఞానాలోకం సమంతత ఆ ఒక్క మాట మిగిలింది ఆ జ్ఞానాలోకాన్ని చెప్తున్నారు జ్ఞప్తి జ్ఞానం ఆత్మస్వభావ చైతన్యం జ్ఞప్ ఇక్కడ జ్ఞప్తి అర్థం జ్ఞానానికి నేను చాలాసార్లు చెప్పాను జ్ఞానం అంటే ఘటజ్ఞానం పటజ్ఞానం అది కాదు జ్ఞానం అంటే రూపజ్ఞానం శబ్దజ్ఞానం రసజ్ఞానం అది కాదు జ్ఞానం అంటే మనస్సులోకి రండి సుఖ జ్ఞానం దుఃఖజ్ఞానం ఈ ఇమోషన్ జ్ఞానం అది కాదు బుద్ధిలోకి రండి ఎలా వస్తారు ఇదిగో ఇది వ్యాకరణ జ్ఞానం ఇదేమో వేదాంత జ్ఞానం అది కాదు అహంకారంలోకి రండి ఇదిగో నేను ఇది నేనది అది కాదు మరి ఇంకేమిటాయి ఆ జ్ఞానం అంటాయి అంటే జ్ఞప్తి ఎరుక ఎటువంటి జ్ఞప్తి ఆ జ్ఞప్తిలోనే అహంకారం బుద్ధి మనస్సు వాక్కు బాడీ జగత్తు ఇన్ని భేదాలు ప్రకాశిస్తున్నాయి దాని స్వతహాగా ఏ భేదాలు ఉండవు ఇప్పుడు ప్రాజెక్టర్ లైట్ అంటే ఏమిటండి హీరోనా విలన్నా లేకపోతే అక్కడ ఉన్నటువంటి రోడ్లు పర్వతాలు నదులు అవ ఏమిటి ఏది కాదు అవన్నీ ఆ లైఫ్లో ప్రకాశిస్తాయి అది మాత్రం ఇవేమీ కాకుండా మిగిలి ఉంటుంది అదిగో అది జ్ఞానం అంటే ఒక్క మాటలో చెప్పాలంటే స్వభావం అంటే స్వరూపానర్థం ఆత్మస్వరూపమైన చైతన్యం ఎరుక అవేర్నెస్ అది అది జ్ఞానము తదే జ్ఞానం ఆలోక ప్రకాశ్రహ్మా జ్ఞానాలోకం విజ్ఞానైకరసనమిర్థో బ్రహ్మనే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్నారు బ్రహ్మని జ్ఞానం అన్నారు అంటే చైతన్యము జ్ఞానము అది బ్రహ్మన్నారు మంచిది ఇప్పుడో బ్రహ్మణే ఆయన ఏడు అడుగులు పొడుగుంటాడు ఎర్రగా బుర్రగా ఉంటాడు అన్నారనుకోండి అంటే ఫిజికల్గా చెప్తున్నారు అన్నమాట ఫిజికల్గా మరి ఉపనిషత్తులు ఫిజికల్గా చెప్పావు ఫిజికల్గా ఉరికే ఇన్సెంటివ్ కోసం చెప్పింది ఇందాక నేను మీకు మనవి చేశాను ఏదో ఇన్సెంటివ్ కానీరా ఓ పూజ చేయి ఓ దీపం వెలిగించు ఈ బొమ్మ ముందు ఓ దీపం వెలిగించు దాన్ని ఫస్ట్ స్టెప్ అది చాలా దూరం వెళ్తావు అని అలా చెప్పారు ఓసారి ఓ మహాత్ముడిని అడిగారు తద్దినం పెట్టమని అడిగి మహాత్ముడు తద్దినం పెట్టమంటారా అని అడిగా పెట్టండి మీరు తదిిన ఎందుకు పెట్టకూడదు పెట్టాలి పెట్టండి అని చెప్పాడు చెప్తే ఏమండ నేను తద్దినం పెట్టకపోతే మా తండ్రి గారికి పుణ్యలోకాలు రావా అని అడిగాడు అంతా ఎక్క ఉంటు అంటే చూడు మీ తండ్రి గారికి పుణ్యలోకాల కోసం కాదా నీ కర్తవ్యం నువ్వు చేయి నేను ఈ కర్తవ్యకర్మ నేను చేశాను అనుకో నాకేమిటి వస్తుంది అంటే చూడు తండ్రి చచ్చిపోయిన తండ్రికి తద్దినం పెట్టామంటే ఓవైపున చచ్చిపోయేడు అంటూనే ఇంకో వైపున చచ్చిపోలేదు అని ఎక్నాలజీ చేసినట్టు అయింది కదా చచ్చిపోవడం అది యథార్థంగా చచ్చిపోవడం అయితే ఇంక తద్దినం ఎందుకండి అంటే చచ్చిపోలేదనమాట అంటే ఇంకా మన తండ్రి గారు ఉన్నారనమాట ఎక్కడున్నారనమాట మన కంటి ముందు మన ఇంట్లో ఒక రూపంలో లేకపోయినా సమష్టిలో భాగంగా ఉన్నారనమాట అంటే అర్థం ఏంటి ఈ దేహము ఈ మనస్సే కాదు దిక్మాలని ఇంతేకాదు దీంట్లో ఇంకేదో సమష్టిలో అంతర్గతమైన మరో తత్వం ఏదో ఒకటి ఉందన్నమాట దట్ ఈస్ ది ఇన్సెంటివ్ జీవా డిఫరెంట్ ఫ్రమ్ బాడీ మైండ్ నువ్వు దానికి ఆ జీవానికి నాన్న కొడుకు తండ్రి ఇవన్నీ పేరు పెట్టి ఆ పేర్లు పోతాయి కానీ ఆ జీవతత్వం మిగిలి ఉంటుంది వాట్ ఈజ్ ఎంటివ్ అది ఇన్సెంటివ్ సో తదినబెట్టేసి చేదులు కడిగేసుకోవడం కాదు ఆ జీవతత్వాన్ని నువ్వు అన్వేషించు ఈ కర్మలు నిత్యకర్మలు కామ్యకర్మలు కావు నిత్యకర్మలు సాత్విక ఉపాసనల యొక్క మౌలికమైన ప్రయోజనం ఇది ఆ ఇన్సెంటివ్ కింద అదే ఫైనల్ కాదు కాబట్టి నువ్వు తినం పెట్టావు ఎందుకంటే దట్ గివ్స్ యూ ఎన్ ఆపర్చునిటీ టు థింక్ డీప్లీ అనివే ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆ జ్ఞా ఈశ్వరుణ్ణి జ్ఞానమన్నారు బ్రహ్మది జ్ఞానం అది అది ఒక ఫిజికల్ కాదది జ్ఞానం ఈశ్వరుడు జ్ఞానస్వరూపుడు ఆయన సర్వమును ప్రకాశింపజేస్తూ ఉంటాడు తస్య భాష సర్వమిదం విభాతి ఓకే ఆయన జ్ఞానస్వరూపుడై ఉండి ఏ జ్ఞానము చే ప్రకాశింపజేస్తున్నాడో ఆ జ్ఞానం ఎక్కడుంది వైకుంఠంలో ఉందా కైలాసంలో ఉందా ఎక్కడుందా జ్ఞానం ఓరు వెర్రివాడ నువ్వు థాట్లెస్ స్టేట్లో ఉన్నప్పుడు ఆ ఎరుకుందే ఆ జ్ఞానమే ఈ జ్ఞానం అదేవి జ్ఞానాలో సమంతత ఈ శ్లోకం రేపే ఫిని నెక్స్ట్ క్లాస్లో ఫినిష్ చేస్తాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమెవశిష్యం శాంత